శ నమేతిస్మృతి పురాణము గరుమారం లోక శంకరం ఎస్ నిశ్వసిం వేదా నిర్మమేకమహం వందే విద్యా నిత్యం ్రహ్మానందేమ్యం ఈ పంచుష్ణు ఈ పదిహేను ఛాప్టర్లు నిజానికి మూడు ఐదులు పదిహేను ఐదు ఐదు ఐదు మొదటి ఐదు వివేకము వివేక పంచకం రెండో ఐదు దీప పంచీపం దీపం అంటే వెలుగు ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టుకున్నట్టుగా హృదయంలో జ్ఞాన దీపాన్ని పెట్టుకోవాలి ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదా పూర్వం వాళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికి కంగారు కంగారుగా దీపం పెట్టుకున్నారు సంధ్యా సమయంలో అంటే చీకట్లో అలుముకునే టైంలో దీపం లేకుండగా ఉండవద్దు అని చేతి తెచ్చుకోండి సార్ చీకట్లో అమ్ముకునే టైంలో దీపం లేకుండా ఉండవచ్చు దీపం ఉండాలి దీపం లేకపోతే అది అది అశుభము చే అది కంఫర్టబుల్ మీకు మోకాళ్ళ నొప్పి లేవు లేవా అయితే రెండు చేస్తారు కానివ్వండి ఇంకెవరైనా వస్తుందో ఉపయోగపడుతుంది కానివ్వండి కాబట్టి ఇంట్లో ద్వీపం లేకపోవడం అశుభము అలా చీకటిగా ఉండకూడదు అని ఒక సంప్రదాయం ఉన్నది అయితే దానికి ఆ దీప ద్వీపానికి సింబల్ జ్ఞానం ఇంట్లో ద్వీపం లేకపోతే ఇలాగ చీకటితో అశుభము హృదయంలో జ్ఞానం లేకపోతే అశుభము కాబట్టి ద్వీపం అనేది జ్ఞానానికి సింబల్ జ్ఞానదీపం అనే మాట మీకు దీపలో రాలేదు జ్ఞానదీపేన భాస్వత అని వచ్చిందిగా జ్ఞానం అనే దీపం ఆ దీపం ఉండాలి తర్వాత ముఖ్యంగా ఉత్తర వయస్సులో ఈ మాటలు చాలా ముఖ్యం అంతేతనే ఇప్పుడు కూరపిల్లలకి యంగ్ సిస్టర్స్ కి మనం చెప్పకపోయినా నష్టమే లేదు వాళ్ళు ఎప్పుడప్పుడు వింటారు వాళ్ళకి ఆ భాగ్యం ఇంకా వింటారు ఇప్పుడు విన్నా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని ఇంకా చూడలేదుగా జీవితం చూడడానికి మొదలు ఇంకా చూడలేదు మనం జీవితం అంతిమ భాగంలో ఉన్నాం ఇప్పుడు ఈ మాటలు చాలా ఎందుకంటే ఈ మాటలు కనుక లేకపోతే ఆ మిగిలిన జీవితం దుర్భరము అందుకోసం ఈ మాటలు చాలా ఆవశ్యకం అంతేకానే మహర్షులు బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థ సన్యాసాన ఒక క్రమం ఏర్పడుతున్న దానికి కారణం అది ఆ పరిపక్వత వస్తుంది పెద్ద వయస్సు అప్పుడు వేదాంత మాటలు బాగా అనుభవానికి వస్తాయి అనుభవానికి వస్తాయి అనుభవానికి రావాలి కూడా అనుభవానికి రాకపోతే వాళ్ళు చాలా చాలా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది పెద్ద వయస్సులో మీరు చూడండి పెద్ద వయస్సు వాళ్ళని ఎళ్ళైనా చూడండి వాళ్ళ ముఖంలో సంతోషం అనేది ఉండదు ఎందుకంటే ఏ ఏ యాంగిల్లో చూసుకున్నా సంతోషానికి కారణం కనపడదు మనిషి బతుకుతాడు దేహమే తానన్నట్టుగా బతుకుతాడు ఆ దేహం ఏమవుతుంది పెద్ద వయస్సు వచ్చేప్పటికీ శిథిలమవుతూ మీకు దాంట్లో సంతోషం అనుభవాలు వస్తుందా పైగా దుఃఖమే అనుకోవానికి వస్తుంది తర్వాత డబ్బో డబ్బో ముఖ్యం అన్నట్టుగా డబ్బు అది పోగేస్తాడు ఒక వయస్సు వచ్చేప్పుడు వాడికి అర్థం అవుతుంది డబ్బు వల్ల తనకు ఒరిగినైతే లేదు అని అర్థం అవుతుంది పైగా ఆ డబ్బు తాను ఇతరులకు ఇవ్వను లేడు అలాగా కప్పల నిండిన పాము ఆ డబ్బును పట్టుకుని దాంతో దానిలో విడుపెట్టును లేడు పట్టుకుని లేడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీడి కేసు చూస్తూ ఉంటారు ఈ డబ్బు వీడికి ఎవరు చేస్తాడు అని ఎప్పుడు పోతాడా అని కూడా చూసి వాళ్ళు దాంట్లో వీడికి సంతోషం అనుభవానికి రాదు ఇంకా మనస్సు చూసుకోవాలి భోగాలను భరించేందుకు శరీరము పనికి రాదు ఇంకా మనస్సు చూస్తే చుట్టుపక్కల బంధువుల చూస్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళు వీడి చూసి స్థితిలో ఉండరు వాళ్ళు సంసారంలో ఉంటారు పెద్ద మనస్సు ఉన్న బంధువులు అయితే కొంచెం అప్పుడప్పుడు ప్రేమగా పలకరించటము ఏదైనా చిన్న సేవ చేయాలని వాళ్ళు అనుకోవటము అది ఒక భాగ్యమే సాధారణంగా అలా ఉండదు సాధారణంగా అలా ఉండదు మీరు తప్పు లేదు ఆ సృష్టి అలాగే ఉంటుంది సృష్టి క్రమం కాబట్టి మీరు కనుక మీ చుట్టుపక్కల ఉండే బంధువర్గం మీద ఆధారపడ్డారనుకున్న మీ సంతోషం కోసం మీ బ్రతుకు బట్టగట్టినట్టే అదేవి తెలియదు కాదు అది పరాధీనత అయిపోతుంది చాలా మంది అలా బతుకుతూ ఉంటారు పరాధీనతతో బతుకుతూ ఉంటారు పురుషులు స్త్రీలు కూడా స్త్రీలు కూడా పరాధీనతతో బ్రతుకుతారు అప్పుడు రాజ్యం ఏలిన ఇల్లు అది ఒకప్పుడు ఆమె రాజ్యం వెళ్ళిన ఇల్లు కానీ ఇప్పుడు ఆ ఇంట్లోనే ఆమె బుతుకు బుతుకుమంటూ ఈ యంగ్ లేడీస్ యొక్క పొగల మోత్తాన్ని సో బతకాల్సి ఉంటారు ఇట్ ఇస్ లైక్ ఏ జీవితం అంటే అదంత సరళమైన స్త్రీల పరిస్థితి అలా ఉంటుంది పురుషుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళందరి నుంచి లభించేటువంటి ఊరట ఏముండదు చుట్టూ ఉండేవాళ్ళు కొడుకులు కోడళ్లు వాళ్ళ నుంచే ఊరట ఏమీ ఉండదు వాళ్ళు ఎలాగే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఉంటారు బంధువులు అందరూ తర్వాత ఇంకో ఫోటో తీసేపుడు ఓ రకంగా ఉంటారు ఇంకా ఫోటో ఆపర్చునిటీ అయిపోయి అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు షష్టి పూర్తి ఉత్సవంలో ఓ రకంగా ఉంటారు షష్టి పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకో రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఆశ్రయించి అంటే ధన కనక వస్తు వాహన బంధు మొదలైన వాళ్ళని ఆశ్రయించి మీరు సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటే అది అయ్యే మాట ఇంకా మనస్సును ఆశ్చర్యద్దాము అంటే మనస్సు మీకు మీరు ఎంత గట్టిగా మనస్సుని నమ్ముకుంటే మిమ్మల్ని అంత రుచి వస్తుంది మనస్సు బైనరీ అపోజిట్స్ లో తిప్పుతూ ఉంటుంది బైనరీ అపోజిట్స్ అంటే ద్వంద్వలు ఎవరి సుఖయులు పుణ్యపాపములు ధర్మాధర్మములు ఈ ద్వంద్వ మనస్సు గిరగిర గిర తిప్పుతూ ఉంటుంది చక్రంగా ఇంకా మీరు మీరు దేన్ని పట్టుకోవాలి వీడి యానీస్తారేమిటి ఎలా ఆ శేష జీవితాన్ని బతకాలా కల్లగా ఎలాగో బ్రతకదా అంటే లోపల ఒక వెలుగున్న చూసుకో దీపం ఆ వెలుగుని పట్టుకో లోపల వెలుగుని ఆ లోపల దీపాన్ని వెలిగించుకోపల దీపము జ్ఞాన దీపము అదేమిటది నేను ఏమీ కాదు వీటన్నిటికి ఇప్పుడు నేను లిస్ట్ గా చెప్పాను చూడండి వీటన్నిటికీ ఇంగ్లీష్ లో పేరుండే ఇమీడియట్ అంటారు అంటే ఇవి ఎప్పుడు కూడా చుట్టూ అల్లుకుని ఉంటాయి చుట్టూ అల్లుకుని ఉంటుంది దీన్ని ఇమీడియట్ అంటారు ఈ ఇమీడియట్ లో నీకు ఆశ్చర్యము లేదు ఇమీడియట్ లో ఆశ్చర్యం ఇది ఎలాగంటే నదిలో నది లేదా జలాశయంలో ముంగిపోతున్న వానికి వాడు చెట్టు ఉండే జలము రక్షణ ఇవ్వదు అక్కడి నుంచి రక్షణ దొరకదు రక్షణ ఎక్కడి దొరుకుతుందంటే ఆ రెడ్డి వల్ల వాడు వేస్తాడు అది దొక్కుంటాడు రక్షణ ఈ చుట్టూ వల్ల జలము మమ్మీ రక్షిస్తుంది అంటే వాళ్ళు అది జలం రక్షిస్తున్నదని రక్షిస్తున్నాం ముంచేస్తుంది అక్కడ చిత్తూరు చేపలు మొసల్లో ఎవరు ఉన్నాయో అవే పోనీ రక్షిస్తాయా కానీ అవి రక్షణ ఇమీడియట్ రక్షణ ఉండదు రక్షణ ఎక్కడ ఉంటుంది అంటే లెవెల్ దాటి ఉంటుంది రక్షణ అంటే ఇమీడియట్ ని సాక్షిగా చూసే దీపము సాక్షి చైతన్యం దాని ఏం ఉంటుంది రక్షణ అంటే దాన్ని చేరుకునే ఉపాయం ఎవరికి తెలుస్తున్నాండి ఆ ఇమీడియట్ ని పరిశీలించి ఇది అని పట్టుకోడు ఇది మిథ్య విక్షపై ఆధారపడుతున్నాను మానసికంగా మిథ్యపై ఆధారపడుతా డబ్బుపై ఆధారపడుతా అంటే మానసికముగా మిథ్యపై ఆధారపడుతాం అలాగే బంధువులు అంటే బంధుత్వం అనేది మిథ్య కల్పితమని దానిపై మీరు అది మీ జీవితం దుఃఖమయం అయిపోతుంది కాబట్టి వీటి మీద వీటి మీద ఆధారపడుతుంది ప్రతి పర్సన్ కూడా లోపల ఒక యాంకర్ ని డిస్కవర్ చేసుకోవాలి ఒక యాంకర్ ని డిస్కవర్ చేయమన్నారు మహాత్ముడు చెప్పాడు జ్వరం రాగానే డాక్టర్ దగ్గరికి జరిగిస్తుందన్న ఆ జ్వరం ఉంటుంది మొన్న డాక్టర్ వస్తాడు లేకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి గంట తోటోలో ఓ పోటీ తోటోలో తప్పదు అప్పుడు వాడు మంది ఇస్తారు ఏదో అయ్యేది ఏదో అవుతుంది నువ్వు నీ లోపల ఒక యాంకర్ ఒక ఆధారము ఒక ఆశ్చర్యము నువ్వు పట్టుకోవాలి నీ లోపల ఉంది నువ్వు దాన్ని వీటికి పట్టుకోవాలి ఆ లోపల ఉన్న ఆ యాంకర్కే ఆత్మ అంటే అది ఆత్మ ఈ మీడియట్ ఆత్మగా ఇదంతా అనాత్మ అది ఎలా ఉంటున్నది విలుగు రూపంలో ఉంటుంది అందులో ఒకరు ఉన్నారు దాన్ని పట్టుకో దాన్ని పట్టుకుంటే మీ పట్టుకున్నారనుకోండి ఈ ఇమీడియట్ ని పట్టుకున్నారనుకోండి మీకేం లభిస్తుందో తెలిసినా మానసిక పరాధీనత బెంగ భయము దుఃఖము లభిస్తాయి ఇమీడియట్ ని ఆ ఆశ్చర్యాన్ని పట్టుకున్నారనుకోండి ఆ లోపల ఉన్న యాంకర్ ని పట్టుకున్నారనుకోండి లభిస్తుందో తెలిసినా తృప్తి లభిస్తుంది దీంట్లో చిత్రం ఏమిటంటే ఈ ఇమీడియట్ని విధులు పెట్టేయడమే దాన్ని పట్టుకోవడం అంతకంటే వేరే ఉండదు శగేమైతే అమృతత్వ మనస్ ఈ ఇమీడియట్లు వీళ్ళు ఎప్పుడైతే విధులు పెట్టేస్తారు విలువలు ఫిజికల్ గా వదిలిపెట్టడం అంటే ఉండదు మానసికంగా వాటిని వాటిపై ఆసక్తిని పెట్టుకున్న తిందిటవే వదిలిపెట్టు వదిలిపెట్టి అంటే అంతకంటే వేరే ఉండదు మానసికమైన ఆసక్తి లేకుండా ఎదిగిరి పెట్టుట మీరు ఎప్పుడైతే మీరు ట్రై చేసి చూడండి ఈ ఇమీడియట్ ఈ ఉన్న దారిపై మీరు మానసికంగా ఆధారపడడం మానేశారు అంటే అర్థం ఏమిటి వాటిని పట్టుకుని మేలాడడం మానేశారు అంటే అర్థమేమిటి ఇవి మనల్ని కడ అనే ఆలోచనని మీరు ప్రక్కనబెట్టినారు ఆ మాట వాళ్ళతో చెప్పక్కర్లా డబ్బుతో ఏం చెప్తారు బంధువులతో చెప్పాలి చెప్తే అది చెప్పకూడదు అలా వాళ్ళ మనస్సు నష్టపెట్టుకుంటారు మీ తరఫు నుంచి మీరు మానసిక పదా పదాధీనతను వీడిపెట్టేస్తారు దానివల్ల ఏమవుతుందో తెలుసిన మీరు వాళ్ళతో ఆధారపడడం కాదు మీరు వాళ్ళని ఆశీర్వదించగలుగుతారు మీరు అలాగంటే ఒక మహారాజు స్థాయిలో ఉండాలి మహారాజు తన చుట్టూ ఉన్న వాళ్ళపై ఆధారపడతాడా ఆశీర్వదిస్తాడా అలా ఉండాలి వాళ్ళని ఆశీర్వదించాలి అలా ఉండాలి వాళ్ళపై ఆధారపడకూడదు కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆధారపడ్డారనుకోండి వాళ్ళు వాళ్ళు ఉద్ధరించినట్టే అదేమీ అయ్యే మాట కాదు వాళ్ళు బ్లెస్ట ఆ రకమైన ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అది మీకు రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీకు ఫ్రీడమ్ వస్తుందో అంటే చుట్టూ ఉన్న వారిపై ఆధారపడ్డము చుట్టూ జనులు ధన కనక వస్తు వాహనాదులు వీటిపై మానసిక పరాధీనత ఏదైతే సైకలాజికల్ డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎప్పుడైతే తోసిపుచ్చుతారో అప్పుడు మిమ్మల్ని మీరు పట్టుకున్నట్టు అవుతుంది ఇంకా మిగిలిన నేనుగా మిమ్మల్ని నేను పట్టుకున్నట్టు ఆ శుద్ధమైన నేను దానిలో పరమాత్మ ఉన్నాడు దేవుడు శుద్ధమైన నేనులో విడూ ఉన్నాడు సో బిందు సింధు హై అన్నట్టుగా ఆ శుద్ధమైన నేనులో పరమాత్మ నిలిచి ఉండాలి మీరు అహమస్మి అని దాన్ని పట్టుకుంటే పరమాత్మను పట్టుకున్నట్లే ఇంకా పరమాత్మను పట్టుకోవడం ఉండదు అప్పుడు మీకు మీ లోపల ఒక తృప్తి అనుభవానికి వస్తుంది తృప్తి అంతా ఏ రూపంగా ఉంటుందంటే దంగ యొక్క అభావము దెండ మీద అనుభవాన్ని వెలి అవ్వడం అనేది పోతుంది భయం అనేది పోతుంది కోరికలు అనేవి పోతాయి కోరికలు ఉండవు ఏ అపేక్ష ఎవరి దేనిని అపేక్షించడం అనేది ఉండదు సో నో ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఫ్రమ్ ది వరల్డ్ ఫ్రమ్ ది గాడ్ ఫ్రమ్ ది బాడీ ఫ్రమ్ ది మైండ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఆ స్థితికి మీరు చేరుకుంటారు అలాంటి స్థితికి చేరుకున్నవాడు వాడు అనుభవించేటువంటి అంతరమైన ఒక కంటెంట్మెంట్ సంతోషం దాన్ని తృప్తం ఎందుకన్నారంటే మీరు ఒక ఆటలిగా ఉన్నవాడికి విస్తరి వేసి వాడికి కూర పప్పు కూర సాంబార్ సాంబార్ పులుసు అన్న ఇష్టం లేక పులుసు అనే పలకడం కూడా నాకు సమ్మతం కాదు ఎందుకంటే ఆ మాట చూసారు అది బాగుండదు మాట అందుకే సాంబార్ వెళ్తే సంబార్ బెటర్ సాంబార్ కమ్మని పెరుగు వేసి భోజనం పెట్టాడు అనుకోండి కానీ ఇంకొంచెం అనుభవం వద్దండి ఇంకొంచెం పెరుగు వద్ద ఆయన ఎలా ఫీల్ అవుతాడు ఆ క్షణంలో ఒక తృప్తి ఫీల్ అవుతాడు దాట్ తృప్తి కడుపుని ఎండి ఫీల్ ఆ తృప్తిని ఫీల్ ఆ రకమైన తృప్తి జీవితంలో కలుగుతుంది జీవితంలో మీరు ఏది పొందాలనుకున్నారు జీవితంలో చుట్టూ ఉండే ప్రపంచంలో జీవితము ప్రపంచము జీవితము దాని నుంచి మీరు ఏం పొందాలనుకున్నారు ధనము తృప్తి నాకు ఇంకా ధనము అక్కర్లేదు నిర్ణయిస్త కావాలంటే భోగములు అక్కరలేదు అక్కరలేదు అనే మాటకే తృప్తి అని పేదండి ఆ తృప్తి మీరు ధనం మీద అనుభవించాలి భోగములు అక్కరలేదు మరి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రేమించటము మీకు వాళ్ళు మీకు అనుకూలం లేదు పాపం వాళ్ళని వాళ్ళు మన ప్రేమించటం ఎందుకు మనమే వాళ్ళని ప్రేమించాం ముఖ్య స్వామిజారి ఎవతనే నిన్ను ప్రేమించాలంటే అది నీ చేతిలో లేని మాట ఇది ప్రేమించు అది మీ చేతిలో పని భక్తుడు ఇంకా దేవుడు దిగిలాడు ఆ దేవుడు కూడా దేవుడు కూడా బయట పెట్టి పరాధీనత అయిపోతుంది వీళ్ళు కూడా మీరు బయట పెట్టి పరాధంగా పెట్టుకు నేను ఒక వార్త చదివాను వాళ్ళు తిరుపతికో శబరిమల అయితే బయలుదేరారు వ్యాన్ లో భక్తులు అవేన యాక్సిడెంట్ అయ్యింది మొత్తం అందరు ఈ రోజులే యాక్సిడెంట్లు అవుతాయి కదండి అవేన ఉన్న వాళ్ళు అందరు పోయారు వాళ్ళు వాళ్ళు తాగి నడుపుతూ సో యాక్సిడెంట్ అయింది పోయారు మొత్తం అంతా పోయారు గతంలో రాశాడు దేవుడికి దర్శనానికి వెళ్తూ ఆ దేవుడు అనుగ్రహం లేని కారణంగా పోయారు రాశాడు అయితే దర్శనం చేసుకొస్తూ ఆ దేవుడు కరుణించలేదు అటు చేతి పోయారు రాశాడు పేట అలా రాశాడు అంటే మీరు దేవుడు ఎప్పుడైతే బయట పెట్టారో మీరు మీ స్వరూపం తయారు చేసి పెట్టారో ఆ దేవుడు ఒకప్పుడు కరుణించకపోవడం మాటల్లో ఉన్న అపోజిట్ కూడా చేస్తాడు భయం భవతి ఎప్పుడైతే ఆ దేవుణ్ణి కూడా మీలో పెట్టేసుకున్నారో ఇంకా ఆ దేవుణ్ణి మిమ్మల్ని కరుణించడము కరుణించకపోవడం అనే ఆపోజిట్స్ కూడా ఉండవు అప్పుడు మీరు పోటీ ఒక కంటిమిట్మెంట్ సంతోషమును అనుభవానికి తెచ్చుకుంటారు ఆ వెలుగే సంతోషము ఆ సంతోషమే వెలుగు ఈ విషయాన్ని మనం విస్తారంగా చదివి ఉన్నాము ఎవరైతే ఈ ప్రకరణమును అనుసంధానం చేస్తారో అంటే గురవే గురువు అధీతం గురవే నివేదితం అన్నట్టుగా కాకుండా గురువు గారి వద్ద గురువు హృతపంచమే గురువు నుండి అధ్యయనం చేయబడినది మళ్ళీ గురువు గారి కొరతే సమర్పించడం అయినది అన్నట్లు కాకుండా అనుసంధానం చేస్తారో ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకుంటారు లేదా ఆ పుస్తకాన్ని ఇంకోసారి చూడ్డాం పుస్తకాన్ని చూడడం ఒక అంటస్థింగ్ చేయడం కోసం కాదు పరీక్షలు రాయడం కోసం కాదు గుర్తు చేసుకోవడం కోసం తనని తాను హెచ్చరిక చేసుకోవడం కోసం అలా అనుసంధానం ఎవరైతే చేస్తారో వాళ్ళు సంతోషంగా బ్రేక్ లైంపు చేయనంత కాలము ఒక కంటెంట్మెంట్ తో అంటే ఒక సంతోషము ఒక తృప్తి ఒక పూర్ణత్వము ఒక స్వతంత్రత స్వతంత్రత ఎందుకు సరే జీవిస్తారు అని చెప్తున్నాడు అవి ఫలశృతి ఎలా ఉండో చూడండి మీకు ఇలాంటి ఫలస్లు మీకు వేదాంతంలోనే వినపడతాయి ఇంకెక్కడా ఉండవు వేదాదా ఫలస్మృతులు ఎలా ఉంటాయో తెలుసినా పుత్రార్థిలో పుత్రం అక్కడ నుంచి ప్రారంభించ ఈ పుత్రులు ఉన్న పుత్రులు ఉద్భవించలేదు ఇంకో పుత్రుడు ఉద్భవిస్తాడు అక్కడ అక్కడ అలా ఉండదు ఇక్కడ ఫలస్పృతి ये निद्चंग नियूंता नियूंता ే ఫల ఫలక్షన్ తృప్తిదీప బ్రహ్మానందే విమచ్చే కృషి నిరంతరం ఏ అది మీరు స్పష్టంగా దొరకాలి సంస్కృతంలో ఎకారము తెలుగులో అచ్చు అది నేను ఎలా గొలికానో అలా దొరకాలి ఏ అని రాడు ఏ ఏ తెలుగులో అచ్చు సంస్కృతంలో హల్లు ఓకే బుధ బుద్ధిమంతులైతే ఏమో ఈ తృప్తి దీపం ప్రకరణమును నిత్యం ప్రతిదినము అనుసంధే అనుసంధానము చేస్తారో కే్రహ్మానందే బ్రహ్మానందమునందు నిరంతరము నిరంతరము నిమజ్జంత నిమగ్నులై తృప్తిని పొందెదరు ఏ అని ఉంది కదా ఏ ఉంటే చాలు ఉండక్కర్లేదు ఏ ఉంటే తే వస్తుంది కానీ ఉంది తే ఉంటే చాలు ఏ ఉండర్లేదు కానీ ఉంది ఒకటి ఉంటే రెండూ తిన్నట్లే అయినా కూడా రెండు పెట్టారంటే అర్థము ఒక ఏవకారం పెట్టుకోవాలి పెట్టారంటే ఏవా పెట్టుకో ఏ రెండు ఉన్నాయంటే ఏవా పెట్టుకోవాలి ఒకటి ఉంటే పెట్టకూడదు కాబట్టి ఏవా పెట్టాలి అక్కడ అంటే ఎవరైతే ఈ విధంగా ఈ ప్రకరణంలో చెప్పిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే అని పెట్టాలి నేను ఏవా ఎలా కవి ఏ చాలు చేయనక్కర్లేదు అన్నాడుగా అందుకోసం దాని ఎన్ఫోసిస్ కోసం ఎలా పెట్టుకోవాలి అంటే ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేయవారు మాత్రమే ఇటువంటి తృప్తిని పొందేదారు వారు ఆత్మ చైతన్యము అనే అదే ఆనందము అదే బ్రహ్మ బ్రహ్మ ఆనందము ఆత్మ ఒక్కట ఇవన్నీ పర్యాయపడముడు సత్ చిత్ ఆనంద బ్రహ్మ ఆత్మ పూర్ణ మోక్ష ఇవన్నీ ఒకటే తత్వానికి పేర్లు ఇవ్వలేదు ఆ బ్రహ్మానందమునందు అంటే ఆత్మ చైతన్య రూపమైన నిలకడ నిలిచి ఉండుత అదే ఆనందం అంటే ఆనందం అంటే గెలుపులు వేయడం కాదు దాని వందు నిమగ్నులే ఉంటారు అంటే ఎడ్డారు దాంట్లో నిలిచి ఉంటాం వైకుంఠంలో ఉన్నాడు అంటే అర్థం అదే అదే వైకుంఠం అంతేగాని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని ఉన్నట్టుగా వైకుంఠంలో ఏదో ఇల్లు కట్టుకుని ఉంటారంటారు ఎమర్జెన్స దాంట్లో నిలబడే ఉంటారు మీకు జీవితంలో ఒక తృప్తి అనుభవానికి వస్తుంది ఈ లోపల చుట్టూ ఉన్న ధన కనక వస్తు వాహనాదులు వాటికో డైనమిక్ ఉంటుంది వచ్చిన వస్తువు ఉంటాయి పోయిన పోతూ ఉంటాయి తర్వాత బంధువర్గం దానికో ఉంటుంది వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు లేదు కొత్తగా వచ్చే వాళ్ళు కొత్తగా వస్తూ ఉంటారు పాత వాళ్ళు పోతూ ఉంటారు సో ఒక డైనమిక్ లో ఆ బంధువర్గం అంతా నడుస్తూ ఉంటారు కుటుంబం అంతా పోతూ ఉంటారు దేహము దానితో డైనమిక్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేస్తున్నామనే ఒక పిచ్చి భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం ఇది మనం కంట్రోల్ చేయటం లేదు దేహాన్ని మనం కంట్రోల్ చేయట్లేదు దాని డైనమిక్ ని ఆ మహాశక్తి కంట్రోల్ చేస్తాం ఏదో ప్రకృతి శక్తి కంట్రోల్ చేస్తాం ఆ శక్తినే మాయా శక్తి అన్నారు అది ఎలా కంట్రోల్ చేస్తోందో ఎందుకు కంట్రోల్ చేస్తోందో అది తెలిసి ప్రయత్నం మీరు చేయొద్దు మీరు తెలుసుకోలేదు అని చెప్పి నాకు అనేసి ఇప్పుడు అన్నం అది కంట్రోల్ చేసుకుంటూ పోతుంది ఎలా కంట్రోల్ చేస్తే అలా చేయనివ్వండి ఇదంతా కూడా ఒక మిథ్యా ప్రపంచం ఇది ఎలా కంట్రోల్ చేసినా ఒకటే సినిమా అయితే ఉంది లేదు వచ్చేదానికి అసలు తిరిగా పర్వాలేదు బాగులేదు తిరిగా పర్వాలేదు కాబట్టి విక్షా ప్రపంచం అది ఏదో ఏదో డైనమిక్ పోతూ ఉంటుంది దాని గురించి మనం ఐడెంటిఫై అవ్వకూడదు దాంతో ఐడెంటిఫై అయితే అవుతుంది ఇది సంతా వెళ్తుందో లేదో చూడాలి అనే ఒక భావతలు ఇది బాగుంది కాబట్టి సుఖం బాగులేదు కాబట్టి దుఃఖం అనేది ఇంకో భామతలు ఉంటుంది ఆ చక్రంలో పడిపోతూ ఉంటారు కాబట్టి దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు దాని దానిలోకి పోతూ ఉంటారు మీరు బ్రహ్మానందంలో నిల్లిచి ఉంటారు అది శ్లోకం తెలిసిందండి వ్యాఖ్యానం చేయడం కుదరదు ఈ అనుభవానికి సంబంధించిన విషయం మీరు అనుభవంలో ప్రవేశిస్తే మీకే తెలుస్తుంది మళ్ళీ ఉందాము ఏ ఎవరైతే బుధాహ విజవంతులు మిమం ఈ తృప్తిదీపం తృప్తిదీప ప్రకరణమును నిత్యం ప్రతిదినము అనుసంధతే అనుసంధానము చేస్తారో తే బాధుమాత్రమే బ్రహ్మానందే బ్రహ్మానందమునందు నిమజ్జంత మగ్నలోకి చున్నవారై నిరంతరం నిరంతరముగా అంటే బ్రేక్ లేకుండా అంతరం అంటే బ్రేక్ నిరంతరముగా తృప్తి తృప్తిని పొందేతరు ఎప్పుడైనా చూసారో లేదో ముఖ్యంగా శ్రాద్ధ కర్మయన్లు ఆ భోక్తలకు భోజనం అయిన తర్వాత అడుగుతారు మీరు కడుపును భోజన చేశారా అని అడుగుతారు వాళ్ళు ఏమని చెప్తారు మేము కడుపు నుండా భోజనం చేశాము అని చెప్తారు అది సంస్కృతంలో అడుగుతారు ఈ తృప్తాస్థ అని అడుగుతాడు ప్రశ్న అదే మీరు తృప్తులైన అని వాళ్ళు ఏమని చెప్తారో అని వాళ్ళు చెప్పారు మేము తృప్తులమైనాము పురోహితుడు చెప్పేస్తాడు రెండు రెండు సార్లు చెప్పాలి పురోహితుడు ఏమంటాడో తెలిసిన తృప్తాస్థ తృప్తాస్థ తృప్తా స్మహ ఆ భోక్తలు అలాగే అల్మహవేశం చూస్తూ ఉంటారు యజమానులు అలాగే బజ్జీలా లేకపోతే ఉంటాడు వీళ్ళే మాటలు మాట ఉండదు మంచి అదే అదే అయిపోతాడు అంటే విషయం తెలియకుండా సంస్కృత భాషకి దూరం అయితే అలా ఉంటుంది అదిగో ఆ తృప్తి అది తృప్తి అంటే అది భోజనం వల్ల వచ్చే తృప్తి అది కూడా తృప్తే ఇకొచ్చేదో పాడు గంట అది మరీ అధికమైతే రోగాలు కూడా వస్తాయి కానీ ఆ పదమును మాత్రమే మీరు తీసుకోవచ్చు అటువంటి ఒక ఫీలింగ్ ఆఫ్ ఫ్రీనెస్ ముందుధనము ఈ ముందుధనానికి దృష్టాంతం ఏంటో అంటే మీకు టెస్ట్ యాసిడ్ కం రూల్ అదే యాసిడ్ టెస్ట్ ఏమిటో మీకు కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయో చెప్పండి మీరు లిస్ట్ కాసుకోండి మనకి జీవితముపై ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి వన్ డబ్బు సరిపట్టలేదు వచ్చిన డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంది అదో కంప్లైంట్ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటే ఈ దగ్గర వెదర్ ఏమీ బాగుండట్లేదు టెంపరేచర్లు విరిగిపోయాయి ఇంకో కంప్లైంట్ తర్వాత ఇంకో కంప్లైంట్ ఎలా ఇస్తుంది అనుకోండి అంటే అర్థం మీరు కృప్తం చేయటం మీకు తెలియదు మీరు ఇమీడియట్ పై కరాచీకతను చెంది ఉన్నారు కంప్లైంట్ రాయండి నంబర్ వన్ ఏం రాయమంటారు కంప్లైంట్ దగ్గు బానే ఉంది ఉన్నదే ఎక్కువ భోగాలు ఈ శరీరానికి ఇంకా భోగాలు ఎందుకు అయింది అయింది చాలు ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు విన్నారా ఇప్పుడు వినలేదంట వాళ్ళని ఆశ్చర్య వాళ్ళ ముందు మాట వినక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు దేవుడు దేవుడు ఆత్మరూపంగా లోపల ఉన్నాడుగా జగత్ ఇది ముఖ్య ప్రపంచంగా గురించి కంప్లైంట్ చేస్తారు ఇంకేమిది కంప్లైంట్ వేల మీద ఉందండి అంటే నాకు ఏ కంప్లైంట్లు లేదండి దాని పేరు తృప్తి మీరు చూసుకోండి మీకు ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో లోపల కంప్లైంట్ ఉన్నప్పుడల్లా ఒకసారి తృప్తి దీప ప్రకటన తీసి ఎవరున్న శ్లోకాలు దాంట్లో ఉన్న ఆ సందర్భాన్ని తగిన శ్లోకాలు కొన్ని గుర్తుపెట్టుకుని ఆత్మానం చేజామయ్యా దయ స్మృతి పురుష కిమిచ్చిన కష్టకామాయ శరీర మనసంజరే అని మొదలైంది మొట్టమొదటి శ్లోకం అది గురించి చెప్పుకుంట అది ఒకసారి చెప్పుకుంటే అలా చెప్పుకోగా చెప్పుకోగా చెప్పుకోగా కంప్లైంట్లు ఏడు కంప్లైంట్లు ఐదు అవుతాయి ఐదు నాలుగు అవుతాయి మూడు రెండు ఒకటి ఇంకా నో కంప్లైంట్ కొంతమంది కంప్లైంట్స్ ఉంటుంది ఇంకో కొంతకాలం బతకాలి ఎక్కువ అది కంప్లైంట్ తొందరగా పోవాలి అది కంప్లైంట్ ఇమీడియట్ సంబంధించి నో కంప్లైంట్ నో డిమాండ్ ది తృప్తి కరెక్ట్ గా మీరు భోజనం పూర్తయిన ఇంకా ఏదైనా వేసుకుంటారా ఏదైనా నోట్లో వేసుకుంటారా అంటున్నా అది జీవితంలో ఆ స్థితిని చేరుకోవాలండి అయితే మనం చేరుకుందాం మరికొంత డబ్బు సంపాదించితే అది వస్తుందేమో రాదు అదే మన సంసారం భ్రమం కాలాగా ఉంటుంది ఈ ధనికులు అందరూ కూడా అలాంటి దగ్గర వస్తుందేమో డబ్బు సంపాదిస్తారు అది రాదు తర్వాత పెద్ద పెద్ద కడితే వస్తుందేమో అని చేస్తారు అప్పుడు కాదు దుబాయ్ లో వస్తుందేమో అని అప్పుడు కాదు మంచి మంచి ఆభరణాలు పెట్టుకుంటే వస్తున్నామని స్త్రీలు ప్రయత్నిస్తారు వాళ్ళకే కాదు మీరు మంచి ఖరీదైన వస్త్రములను ధరించి మంచి ఖరీదైన సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే వస్తున్నామని రాదు మీరు ఏం చేసినా రాదండి మీరు ఆత్మనిష్ఠులు అయితేనే వస్తుంది మరి ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని మనిషి పైకి రావాలి తప్ప మీరు కనబడ్డ వాడికి చెప్తారా ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చి తెలుసుకోవాల్సింది అది శ్లోకం వ్యాకరణానికి సంబంధించి ఒక్క మాట సందధతే నుండి చూడండి అది బహువచనం కాబట్టి అది ఆ ధాతువును జాగ్రత్తగా మీరు చెప్తానంటే నేను చెప్తా ధత్తే దాత ప్రారంభమవుతుంది ప్రారంభమై దాలోకి విశిష్ట అవుతుంది ఓకే ధత్తే అని దౌ్వేధిమాన్ధారణపోషణయో అనే ధాతు ఆత్మనేపదీ లట్ ప్రథమ గురుట బహువచనం కొంచెం చికాకైన ధాతువు అదిగంటి మీకు గుర్తు చేశారు తృప్తిదీప నిత్యం బుధానందే నిమజ్జంతృప్తి నిరంతరం ఆ ధాతువు కూడా నేను కూడా సరిగ్గా చెప్పానో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది శ్రీమద్విద్యమ్య విరచితాయా పంచవృష్ సప్తమం ప్రకరణం